త్రిపుటిగా కనపడుతున్నది కూడా ఆత్మస్వరూపమే అయ్యున్నది రెండవ విషయం తన ఉనికిని తానే స్వయంగా నిత్యం నిర్మలంగా చైతన్యవంతం చేసుకొని గ్రహిస్తూ నిలుపుకుంటూ ప్రాణులందరికీ వ్యక్తం చేస్తూ నిత్యము నిర్మలంగా వారి చెడ బుద్ధులను క్రమంగా చైతన్యవంతం చేస్తున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం రోజులేస్తే ఇదే చేస్తున్నాం ఇవే దశలు చూడండి వర్ష క్రమంలో చెప్పాడు తాను లేవగానే తన ఉనికిని తనకు తాను నిరూపించుకుంటాడు ముందు ఓ నేనున్నాను రా బాబా ఇవాళ్ళకి బుట్టాను బతికాను ఆ పర్వాలా ఈ శరీరంలోనే ఉన్నాను ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెట్టలే కన్ఫర్మ్ అయ్యి ఇంద్రాబాబు కాళ్ళు చేతిలో ఒకసారి విధులేని చూసుకుంటాడా అన్నీ బాగానే ఉన్నాయని ఆయన రాత్రి పక్షపాతం ఏం రాలేదు వెరీ గుడ్ బాగానే ఉన్నాను లేవచ్చు ఇక సరే లేచాడు ఓ కళ్ళు కాళ్ళు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ బాగానే పనిచేస్తున్నాయి ఆహా పర్వాలే ప్రాణం బాగానే ఉంది ఇంద్రియాలు మనోబుద్ధులు బానే ఉన్నాయి అన్నీ ఒకసారి పార్ట్స్ అన్ని చెక్ చేసుకున్నాడు అనమాట మెకానిక్ అట్లా అయితే బండి మెకానిక్ దగ్గర తీసుకెళ్తాం అనుకోండి ఏం చేస్తాడు అన్ని పార్ట్లు సరిగ్గా ఉన్నాయో చెక్ చేస్తాడు మనం కూడా రోజు మెలకు రాగానే ఇలా అన్ని చెక్ చేసుకుంటాం అనమాట మన యంత్రభాగాలు దేహం అనే యంత్రభాగాలన్నీ సరిగా ఉన్నాయా లేదా ఆ ఓకే వెల్ అండ్ గుడ్ బాగున్నాయి ఆయన ఇప్పుడు పక్క ఏమైనా మనం నిరూపించే ప్రయత్నం చేయాలా నాకు నిరూపించే ప్రయత్నం చేయాలా ఏమైనా పని చేసుకోవాలా అని ఆలోచిస్తాడనమాట వృత్తి జ్ఞానం వృత్తి జ్ఞానం వచ్చింది వృత్తి జ్ఞానం వచ్చిన ఏం చేశాడు పక్కన ఇంట్లోకి వెళ్ళి శబ్దాలు చేస్తూ ఉంటాడు అనమాట వీడు లేచినట్టా నిద్రపోతున్న వాళ్ళకి గుర్తు అనమాట వాళ్ళ సుప్రభాతం పాడక్కర్లా ఈ శబ్దాల ద్వారానే సుప్రభాతం పాడవచ్చు వాళ్ళకి సో శబ్దాలు చేస్తూ ఉంటాయి శబ్దాలు చేసేటప్పటికి నిద్రపోయేవాడికి ఏం తెలుస్తుంది ఓహో ఎవరో లేచారా బాబు పని చేసుకున్నారు మనం కూడా లేవాలి అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చామా లేదా ఇలా జాగ్రత్తగా అన్ని రకాల మన చర్య ప్రతిచర్యలు కూడా నీ ఉనికిని నిరూపించేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ నీ వ్యవహారాన్ని నిరూపించే ప్రయత్నాలు కావు వాస్తవానికి అవి నీ ఉనికిని నిరూపించే ప్రయత్నాలు నిజానికి వాడు ఆ నిద్రలో నుంచి లేవలేదనుకోండి అది శాశ్వత నిద్రగా మారిందనుకోండి ఈ గొడవలన్నీ ఎక్కడన్నా చూపెట్టగలడా చేయగలడా చేయలేడు కదా ఈ శబ్దాలు చేయలేడు సుప్రభాతాలు పాడలేడు ఆ ప్రపత్తి చేయలేడు ఏది చేయలేడు కదా మరి ఇవన్నీ చేస్తున్నాడంటే అర్థమేంటి వాడు ఉండబట్టే కదా ఆ వుండుట అన్న ఉనికి సత్ ఆ వండుట అన్న ఉనికి ఆత్మ జగత్తు ఉన్నదన్నా ఆత్మ ఎందే ఉన్నది జీవుడు ఉన్నాడన్నా ఆత్మ ఎందే ఉన్నాడు ఆ ఈశ్వరుడు ఉన్నాడన్నా ఆత్మ ఎందే ఉన్నది జగజ్జీవేశ్వరుడు అనే త్రిపుటికి ఉనికి ప్రదాత ఆత్మ ఉనికి ఆత్మ అయి అక్కడ వేరే ఇంకేం ఆ మూడు వాటి వాడి వాటిని నిర్వహించవచ్చు జగత్తు పరిణామం చెందవచ్చు ఈశ్వరుడు సాక్షిగా ఉండవచ్చు జీవుడు ఈశ్వరుడికి జగత్తుకి మధ్యలో భోగ్యము యోగ్యము మధ్యలో గరగరా తిరుగుతూ ఉండవచ్చు ఇవన్నీ ఆత్మ అన్న ఉనికి స్థానం ఉంటేనే ఇవన్నీ సాధ్యమైనవి లేబు సాధ్యం కాదు కాబట్టి అసలు ఏదైనా కూడా జరిగిందంటే నువ్వు ఉంటేనే కదా కాబట్టి నువ్వు ఏ జ్ఞానం గురించి చెప్పినా ఏ ప్రమాణం గురించి చెప్పినా ఏ వ్యవహారం గురించి చెప్పిన ఏ స్మృతి గురించి చెప్పినా ఏ శృతి గురించి చెప్పిన మన ప్రమాణాలన్నీ దేంట్లో ఉన్నాయి అయితే శృతులలో ఉన్నాయి లేకపోతే ఉన్నాయి నీ అనుభవాలలో ఐతిహ్యంలో అయినా ఉన్నాయి లేదంటే నువ్వు చదువుకున్నటువంటి నీవు జీవించినటువంటి జీవనంలో అయినా ఉన్నాయి ఫలానా అప్పుడండి నేను గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళానండి వెళితే అక్కడ ఆ రోజు ఫలానా పుష్కరాలు ఏవో జరిగిపోతున్నాయండి అంత్య పుష్కరాలలో అది జరుగుతున్నప్పుడు ఫలానా సందర్భంలో ఫలానా రకంగా జరిగిందండి ఇదేమిటి జీ సంభవ ప్రమాణం ఆయన జీవితంలో ఓ సంఘటన జరిగింది అది సంభవ ప్రమాణం మహాభారత యుద్ధం ముందు అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోషించాడు సంభవ ఎవరు చెప్పారు ఏం చెప్పాడు నీకెట తెలుసు ఇప్పుడు అది తెలుసుకున్న వ్యాస భగవానుడు ఎవరో రాశాడు సో ఏడు వందల డెబ్భై పద్ధతిగా అందించింది ఎవరిప్పుడు వ్యాసభగవాడు ఆయన ఆ టైంలో ఆయనకు ఒక నలభై నిమిషాలు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఎంత టైం లోపల ఆయన్ని మళ్ళీ సంసిద్ధపరచాలో అంత టైం లోపల ఆయన సంసిద్ధపరిచేసాడు ఆయన తన శక్తిని అంతా ఉపయోగించి ఆయన్ని ఒక మనిషిని ఒక విషాదంలో నుంచి బయటపడేయడానికి అతి తక్కువ సమయం ఎంత సమయం వాడాలో అంత సమయాన్ని వాడాడు ఆయన్ని మళ్ళా సంసిద్ధపరిచి యుద్ధాన్ని నడిపించాడు మరి సంభవ ప్రమాణమేగా కానీ ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా ఏడు వందల డెబ్బై శ్లోకాలు భావసహితంగా చదువుకోవాలనుకోండి అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే సంభవ ప్రమాణాన్ని యాసిటీస్గా తీసుకోవడానికి వీలు కావట్లా ఒకవేళ జరిగిందనన్నా ఆయన ఉంటేనే కదా జరిగింది ఉండకపోతే జరుగుతుందే ఎక్కడెక్కడైతే ఉండుట అన్నావు ఆ ఉండుట అంతా కూడా ఆత్మస్వరూపం ఏమండి రాముడు ఉన్నాడా లేదా ఆ ఉన్నాడా బాబు ఆత్మ రాముడు గాను అయోధ్య రాముడు గాను ఏదో రాముడుగా ఉన్నాడు సర్వకాల సర్వావస్ అందు ఉన్నది ఆత్మ రాముడుగా ఉన్నాడు ఏదో ఒక కాలంలో ఉంటే అయోధ్య ఉన్నాడు ఫినిస్ట్ ఎట్లయితే ఉన్నాడా